ఇది కాదురా బాబు అనంత విశ్వంలో ఒక రెపపాటుకు బ్రహ్మాండాలు ఉత్పన్నం అవుతున్నాయి ఒక రెపపాటుకు బ్రహ్మాండాలు లయమవుతున్నాయి ఎక్కడ బ్లాక్ హోల్ ఆ కృష్ణ బిలంలో ఆ బ్లాక్ హోల్ వైట్ హోల్ రెండు ఉంటాయి ఒకటి లోపలి తీసుకునేది ఒకటి బయటికి తీసిరేసేది ఇలా ఆ రెండు స్థాయి భేదాల్లో ఉంటాయి అనమాట ఉత్పత్తి లయం జరిగిపోతూ ఉంటాయి ఒక రెపపాటులో బ్రహ్మాండం వచ్చేస్తుంది అది విస్తృతి చెందుతుంది ఎంతగా విస్తృతి చెందుతుందయ్యా అంటే ఏదో చెప్తారు మానవుడికి తెలిసిన లెక్కల్లో కొన్ని ఏమిటి నాలుగు వందల లక్షల ట్రిలియన్ల సంవత్సరాల నుంచి మన విషయం వ్యాపిస్తూనే ఉందండి ఇంకా వెనక్కి తీసుకోలేదు మన విషయం అంటే ఏమిటయ్యా అంటే వీడికి తెలిసిన మేరకు మన హబ్బులు టెలిస్కోప్ చూపెట్టినంత వరకు కానీ ఒక క్రిష్టబిలాన్ని గనక గమనించిన ఒక వామ్ హోల్ని గమనించిన ఒక వైట్ హోల్ను గమనించిన అక్కడ ఆల్రెడీ రేపపాట్లో బ్రహ్మాండాలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి రేపపాటిలో బ్రహ్మాండాలు పోతూ ఉంటాయి రేపపాట్లో నక్షత్రాలు పుడుతూ ఉంటాయి రేపపాట్లో నక్షత్రాలు పోతూ ఉంటాయి అక్కడ కాల అది మరి ఇప్పుడు ఎరుక అంటే ఎక్కడ చెప్తున్నారు ఈ విశ్వంలో బ్రహ్మాండ ఉత్పత్తి లయాలకు సంబంధించినటువంటి ఏ శక్తి ప్రభావం అయితే ఉందో ఆ శక్తికి ఎరుకరి పేరు అలాగే ఏ ఈశ్వరీయమైనటువంటి శక్తి చేత పంచతన్మాత్రలు పంచభూతాలుగా పంచీకరించబడినయో దానికి మాయని పేరు ఏ మనసు చేత పంచకోశాలు పనిచేస్తున్నాయో ఆ మనసుకి మాయని పేరు ఆ ఎరుకకి మాయని పేరు ఈ మాయకి మాయని పేరే ఈ మనసుకి మాయనే పేరు అన్నిటికీ కలిపి కామన్ నేమ్ సర్వనామం మాయా ఈ మాయావాదాన్ని అర్థం చేసుకోమన్నాడు శంకర భగవత్పాదులు నీకు అద్వైతం బోధపడాలి అంటే నువ్వు ఈ మాయావాదాన్ని అర్థం చేసుకో అంటే అర్థమేంటి ఎవరికైనా ఏదైనా ఒకటి చెప్పాలనుకోండి ఒక ఒక ప్రాసెస్ని ఒక ప్రొసీజర్ని ఒక ప్రణాళికని ఒక విధానాన్ని ఒక సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని బోధిస్తేనే అతనికి అది స్పష్టంగా బోధపడుతుంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధానాన్ని తీసుకున్నారు మాయ అన్న ఒక లక్షణాన్ని ఆధారంగా తీసుకుని ఆత్మని నిరూపించారు శంకర అంతేగాని మాయావాదాన్ని బలపరిచారనకూడదండి చాలా తప్పు అనమాట అంటే అద్వైతాన్ని సరిగా అధ్యయనం చేయనటువంటి వాళ్ళందరూ ఆ స్థితిని సాధించినటువంటి వాళ్ళందరూ శంకరులు మాయావాదాన్ని ప్రోత్సహించారండి అందరినీ తప్పు దారి అంటూ ఉంటారు వారు చెప్పింది అర్థం కావడానికి మనం వారి గురించి ఏం అధ్యయనం చేసాం వారు చేసింది ఏం చేసాం కనుక అందుకని పెద్దలను ఏదైనా విమర్శించే ముందు మనం కొద్దిగా ఆలోచించాలి వారు సాధించినటువంటి వారి శక్తి మరి మన శక్తి ఎంతో ఈ మాట్లాడే పెద్ద మనుషుల్ని వారు చేసిన దాంట్లో ఒకటి చేయమంటే అప్పుడు తెలుస్తుంది అందువల్ల చాలా జాగ్రత్తగా మనం చేతతో సమాధానం ఉంటుంది కానీ ఎప్పుడు కూడా మాటతో సమాధానం వల్ల పెద్ద ప్రయోజనం ఏంటి మానవ సంబంధాలు ఎక్కడైనా చెడిపోతాయి అంటే మాటల వల్లే చెడిపోతాయి మనసుల వల్లే చెడిపోతాయి నిజానికి ప్రతి ఒక్కడూ ఆత్మస్వరూపుడే అయి ఉండగా తాను తన యొక్క స్వరూప జ్ఞానాన్ని మరచి తానేదో విశాలాక్షిని తనేదో జయలక్ష్మి తనేదో సుబ్బారావు అని తనేదో గోపాలకృష్ణ అని తనేదో లలితని తనేదో ఇంకోటని ఇంకోటని ఇట్ట ఏవో పేర్లు పెట్టుకుంటాడు ఎవరయ్యా నువ్వంటే నా పేరు గోపాలకృష్ణని అంటు నేనే గోపాలకృష్ణని అంటాడు నువ్వు గోపాలకృష్ణ ఎట్టు అవుతావయ్యా నీ పేరు గోపాలకృష్ణ ఈ జన్మలో ఈ శరి ఉత్తర జన్మలో లేదు గత జన్మలో అక్కడ ఏముందో సమ్ ఎక్స్ ఆల్జిబ్రాలో చెప్పినట్టుగా ఎక్స్ అనుకో అలాగే నీ పేరు ఆత్మ నీ పేరు ఆత్మ ఎందుకయ్యా అరే ఆ ఎక్స్ అని పెట్టాయా బాబు నువ్వు ముందు ఆ ఎక్స్ విలువ తర్వాత తెలుసు ఫస్ట్ నువ్వు మొట్టమాట నీ పే నా పేరు గోపాలకృష్ణ నా పేరు గోపాలకృష్ణ అనుకుంటూ చిన్నప్పటి నుంచి మననం చేసావు కదా ఇప్పుడు ఆ మననాన్ని మార్చు మార్చి నేను ఆత్మ ఆత్మస్వరూపుణ్ణి అనే మననం చెయ్యి నిరంతరాయంగా చెయ్యి ఎంతగా చెయ్యాలయ్యా అంటే నీ నామరూపక్రియా నటనలు మరుపుకెళ్ళేటంతగా చెయ్యి ఇది సాధన ఆత్మబోధలో చెప్తున్న సాధన ఏమిటయ్యా అంటే నీవు నిరంతరాయంగా ఆత్మస్వరూపం గురించే గుర్తు చేస్తూ ఉంటాడు ఎప్పుడు దాన్నే బలపరుస్తాడు ఎందుకు దాన్ని బలపరిచాడు అంటే నువ్వు ఈ మాయావరణని దాటాలి అంటే దానవతల స్వరూప జ్ఞానం ఉంది కాబట్టి ఆ స్వరూప జ్ఞాన నిష్టని గనక నువ్వు మననం చేస్తూ ఉంటే ఈ మాయావరణాన్ని దాటతావు ఇది ఇందులో బేసిక్ ప్రిన్సిపల్ ఎలాగండి రేపొద్దునే పిల్లవాడు పరీక్ష రాయాలి రేపొద్దునే పిల్లవాడు పరీక్ష రాయాలంటే తల్లి ఏం చేస్తుంది రాత్రి నిద్రపోయేటప్పుడు అయితే మొదలు రేపు నువ్వు పరీక్ష రాయాలి రేపు నువ్వు పరీక్ష రాయాలి రేపు నువ్వు పరీక్ష రాయాలి చెవులో ఎల్లు ఎటు చెప్తూ వాడికి తెలిసా తెలుసు వాడికి కానీ వాడి మధ్యలో నిద్ర అనే మాయావరణంలో ఈ చదివిందంతా ఇంటికి వెళ్ళిపోతుంది రే రే పరీక్ష రాయాలనే ఎరుకతో గనక నువ్వు గనక నిద్రపోయినట్లయితే ఏమైంది అప్పుడు చేసిన శ్రా